శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఏమనిర్దేశ్యం అవ్యత సర్వత్రిత్యం చూటస్థమచలం ధ్రువం సగుణ ఉపాసకుల గురించి రెండో శ్లోకంలో చూసి మూడో శ్లోకంలో నిర్గుణ ఉపాసకుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాము ఆ తేడాన్ని సూచించటం కోసం అనే పదము వాడబడింది టూ అంటే పైన చెప్పిన దానికి భిన్నంగా మనం భాష్యం చూస్తూ ఉన్నాము ఎవరైతే సగుణ ఉపాసన చేయడానికి చేసేదానికి భిన్నంగా టూ ఎవరైతే అక్షరం పర్యపాసతే అక్షర పరబ్రహ్మను ఉపాసిస్తారు ఈ అక్షర పరబ్రహ్మ అటువంటిది అంటే ఇదనర్థంగా ఆ నిర్దేశింప శక్తిని కామిది నిర్దేశించుట అంటే వేలు పెట్టి చూపించుట ఇదిగో ఇది అని వేలు పెట్టి చూపించుట ఎలా ఎలాగైనా మీరు నిర్దేశించవచ్చు చంద్రుణ్ణి చూపించమంటే ఆ కొమ్మ మీద చూ వేలు పెట్టుకు చంద్రుణ్ణి చూపించవచ్చు సూర్యుని చూపించవచ్చు ఒకప్పుడు మీరు ఇలా వేలు పెట్టి కంటితో చూపించలేకపోతే మ్యాప్ను చూపించవచ్చు ఇప్పుడు గురుగ్రహాన్ని చూపించురుగ్రహము అంటే బృహస్పతి గ్రహాన్ని చూపించబడితే మీరు ఈ ఆస్ట్రనామికల్ మ్యాప్స్ ఉంటాయి ఆ మ్యాప్లో చూపించవచ్చు లేకపోతే నక్షత్రాలను చూపించబడితే కూడా ఆ నక్షత్రాలకు కూడా మ్యాప్ ఉంటుంది దాంట్లో చూపించవచ్చు సో ఆ రకంగా ఏదో విధంగా దాన్ని నిర్దేశించడానికి అవకాశం ఉంటుంది ఈ అక్షరపర బ్రహ్మ ఆ విధముగా నిర్దేశింప శక్త్యము కానిది అని మనం దీని వ్యవస్థంతో చూసాం నిర్దేశం అనేది దాన్ని సంకేతము అని కూడా అంటారు ఈ సంకేతం అనేది శబ్దంలో శబ్దంతో సంకేతాన్ని చెప్తాం అంటే శబ్దంతో దాన్ని నిర్దేశిస్తారు ఆ నిర్దేశించే సందర్భంలో మనము జాతి గుణము క్రియా సంబంధము అనే నాలుగు అంశములను ఆశ్రయంగా ఆలంబనంగా చేసుకుని నిర్దేశిస్తూ ఉంటాము పరమాత్మ ఈ జాతి గుణక్రియా సంబంధము లేనిది కనుక దానిని ఎదమి నిర్దేశంతో శక్ము కాదు ఈ విషయమంతా మనం చూసినట్టున్నాం ఇదంతా చూసాం సో నా కేనాపి ప్రమాణేన వ్యజ్యతే ఇది అవ్యక్తం అంతవరకు వచ్చాం కాబట్టి ఇంద్రియ గోచరము కాదు కేనాపి ప్రమాణేన నా వ్యజ్యతే ఏ ప్రమాణము చేత నేను తెలియ శక్యము కానిది ఏ ప్రమాణముంటే ఎన్ని ప్రమాణాలు ఉంటాయి స్థూలంగా మూడు ప్రమాణాలు ఉంటాయి స్థూలంగా చెప్పాలంటే మూడు మొదటిది ప్రత్యక్షం కంటితో చూడటం ముక్కుతో అగ్రాణించటం ఇది ఐదింద్రియముల ద్వారా తెలియబడేది ప్రత్యక్షం ఆ విధంగా ప్రత్యక్షముగా ఆ పరమాత్మ తెలియబడదు ప్రత్యక్షముగా తెలియబడదు అంటే ఏమన్నా మేము రోజు గుడికి వెళ్ళే పరమాత్మను చూసి వస్తున్నామని మీరు అలా చెప్తే a jan me adhi dar dain jal with what we are discussing here okay we the roju guru ke liye a parmatma yokka a symbol we choose us guru lo no symbol but yo ne chota symbol hai ah uh, kaunte symbol ki the symbolize the symbol and the symbolize there. there is always a distinction దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ద నేమ్ అండ్ ద నేము నేమే నేములు కాదు కదా కాబట్టి ఆ భేదమునుకుంది అదేవిధంగా ఒక సింబల్ని మనం దర్శిస్తూ ఉంటాం ద సింబలైజ్ ఇది పరమాత్మ యొక్క యథార్థ స్వరూపము ఇంద్రియ గోచరము కాదు తర్వాత బుద్ధి గోచరము కూడా కాదు బుద్ధికి బుద్ధి ప్రమాణం బుద్ధి అనే దానితోటి ఊహ చేసి తెలుసుకోవటం అది రెండవ ప్రమాణం దాన్ని అనుమాన ప్రమాణము అంటారు వాట్ ఎవర్ బుద్ధి బుద్ధి అనే ప్రమాణం ఈ బుద్ధి కూడా పరమాత్మ తెలియబడదు ఫర్ మెనీ రీజన్స్ ఎలాగంటే ఇప్పుడు తండ్రి కొడుకు నడుస్తున్నారు నడుస్తుంటే తండ్రి తన వివాహ వివాహము తనకు వివాహమైనప్పుడు ఆ దృశ్యాన్ని అయితే ఆ ఎపిసోడ్ని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు నాకు అప్పుడల్లా వివాహం ఉంది పెద్ద పందిరు వేశారు చాలా బాగా జరిగింది భజాలు భజంత్రిలో అని అనుకుంటున్నాడు అని అంటే కొడుకు అంటాడు మరి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే అది కుదరదు ఎలా తీసుకెళ్తాడు సో ఈ బుద్ధికి నువ్వు పరమాత్మకి ఉండే సంబంధం అటువంటి పరమాత్మ బుద్ధి తర్వాత కొడుకు బుద్ధి ఎప్పుడు వస్తుంది పరమాత్మ నుండి ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి ఉద్బుద్ధమే దాని నుండి మహత్తత్వం పుట్టి దాని నుండి అహంకారము అనే సమష్టి అహంకారం పుట్టి ఆ సమస్టి అహంకారం నుండి పంచ తన్మాత్రములు పుట్టి అంటే శబ్దస్పర్శ రూపద సగంధములు అనే సూక్ష్మ తన్మాత్రములు ఉంటారు అవన్నీ కలిసి మనస్సు నిర్మాణం అవుతుంది అదే బుద్ధి నిర్మాణం అవుతుంది ఈ బుద్ధి ఆ పరమాత్మ నుంచి అలా మెనీ స్టేజెస్ తర్వాత వచ్చింది అటువంటి ఆ బుద్ధి తనకు మూలమునందు ఉన్నటువంటి పరమాత్మను ఎలాగా పట్టుకోగలుగుతుంది పట్టుకోలేదు ఒకవేళ బుద్ధి పట్టుకుందనుకోండి పరమాత్మ ఒకవేళ బుద్ధితోటి పరమాత్మ తెలియబడ్డాడనుకోండి అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక సూపర్ కంప్యూటర్ ఉంది సూపర్ కంప్యూటర్ అంటే సెకండ్కి మిలియన్ క్యాల్కులేషన్స్ చేసేస్తుందండి అలాగంటే సూపర్ కంప్యూటర్ ఆ సూపర్ కంప్యూటర్ గొప్పది కానీ ఆ సూపర్ కంప్యూటర్ని ఆపరేట్ చేసిన వాడు దాన్ని తయారు చేసిన వాడు ఒకడు ఉంటాడు ఒకడోళ్ళైతే ఏమో పది మంది విద్యార్థులు ఎవరో పది మంది సైంటిస్టులు ఉంటారు వాళ్ళ బుద్ధి నుంచి పుట్టిందని కాబట్టి ఈ సూపర్ కంప్యూటర్ గొప్పదే అయినప్పటికీ దానిని ఎలా ఆపరేట్ చేయాలి ఎలా తయారు చేయాలి అని తెలుసున్న బుద్ధి ఆ కంప్యూటర్ కూడా గొప్పదవుతుంది కదా కదండి ఇప్పుడు థాట్ అనేదానికి చాలా పవర్ ఉంటుంది థాట్ దానికి చాలా పవర్ ఉంటుంది ఎంత పవర్ ఉంటుందంటే ఇప్పుడు ఒక యాభై అంతస్తుల భవనం ఉందనుకోండి ఈ భవనాన్ని నిర్మించింది ఎవరు థాట్ థాట్ని నిర్మించింది అవసరం ఇప్పుడు మనకి తాజ్మహల్ చూపిస్తారు వండర్ ఆఫ్ ది వరల్డ్ అని చూపిస్తారు తాజ్మహల్కి మూలం ఆరోగ్యం ఎక్కడి నుంచి పుట్టింది తాజ్మహల్ని థాట్ నుంచి పుట్టింది ఆ థాట్కి చాలా పవర్ సపోజ్ ఈ థాట్ అంటే బుద్ధి చేత పరమాత్మ తెలియబడ్డాడు అనుకోండి సపోజ్ అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని బుద్ధి తెలిసేస్తుంది అనుకోండి అప్పుడు ఎవరు గొప్ప అవుతారు బుద్ధి గొప్పదవుతున్నా పరమాత్మ గొప్ప అవుతా బుద్ధి గొప్పదవుతుంది కాబట్టి అది పరమాత్మకు అది శోభ కాదు కనుక బుద్ధి చేత పరమాత్మ గోచరము కాదు అని ఒక సెంటిమెంట్ లాగా చెప్పారు యుక్తియుక్తంగా కూడా చెప్పచ్చు బుద్ధి ఎలా ఆపరేట్ చేస్తుందంటే ఏది ఇంద్రియ గోచరమో ఆ సంస్కారములతో బుద్ధి ఆపరేట్ చేసుకోండి ఎక్కడైనా బుద్ధి ఒక సంకల్పం చేసిందంటే అది అంతకుముందు చూసిందో వినిదో అయి ఉండాలి అదృష్టాత్ అశ్రుతాద్ నా భావ ఉపజాయితే బుద్ధిలో ఒక సంకల్పం పుట్టిందంటే ఆ సంకల్పంలో ఉండే విషయము ఏదో విషయం ఉంటుంది కదా ఆ విషయము అంతకుముందు చూసిందో తెలిసి విన్నదో అయి సుతరాము విననిది సుతరాము చూడనిది బుద్ధి సంకల్పించలేదు ఎందుకంటే బుద్ధి గతకాలీనమైన సంస్కారముల మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి బుద్ధి నుంచి పుట్టినటువంటిది ఏదైనా కూడా ప్రత్యక్షాది గతకాలీన సంస్కారముల నుండే పుడుతున్నారు కనుక పరమాత్మ అటువంటి బుద్ధి యొక్క వృత్తి ఎందు అంటే ఒక థాట్ దాని ఎందు విషయము కాదాలదు కాబట్టి బుద్ధి గోచరము కాదు ఇక రెండు అయిపోయాయి ఇక మూడవది శబ్దము అంటే కొన్ని శబ్దలు అయితే వేదము అది ఆ శబ్దము ప్రమాణము అంటే మనం కర్తితో చూసింది కాకపోయినా బుద్ధితో తెలుసుకోలేకపోయినా కూడా ఆ శబ్దం చెప్పినట్లయితే అది సత్యము అని మనం ఆ శబ్దము చేత కూడా పరమాత్మ తెలియబడదు శబ్దము జాతి గుణక్రియా సంబంధము అనే నాలుగు ఏరియాస్లోనే ఆపరేట్ చేసుకునే శబ్దం ఈ పరమాత్మ యొక్క జాతి కానీ గుణము కానీ క్రియ కానీ సంబంధము కానీ లేదు కనుక శబ్దము కూడా ఫెయిల్ మరి శబ్దం ఏమైనా ఉపకారం చేయగలంటే చేయగలుగుతుంది శబ్దము చేయగలుగుతుంది అన్నీ ఉపకారం చేస్తాయి ఉదాహరణకి ప్రత్యక్షం ఒక సింబల్ని చూసి దండం పెట్టుకుంటే ఈశ్వర భావన మనస్సులో కలుగుతుంది ఆ ప్రత్యక్షము సాక్షాత్తుగా ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని దర్శించలేకపోయినా ఈశ్వర భావనను నిర్మాణం చేసుకోవటంలో ప్రత్యక్షం ఉపకరిస్తుంది అలాగే బుద్ధి కూడా శమదబాదులను అలవరుచుకుని విలీనమై ఆత్మతత్వమును అరయుటకు బుద్ధి కూడా సహకరిస్తుంది అలాగే శబ్దం కూడా సహకరిస్తుంది శబ్దం అంటే ప్రమాణం ఉపనిషత్ ప్రమాణం కూడా మనకి హెల్ప్ చేస్తుంది ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే ఏది పరమాత్మ కాదో చెప్పుట ద్వారా హెల్ప్ చేస్తుంది పరమాత్మ ఏది కాదు అనే నిషేధ రూపంగా నేతి నేతి అనే ప్రక్రియ రూపంగా మాత్రమే హెల్ప్ చేస్తుంది అంతేగాని సాక్షాత్తుగా డైరెక్ట్గా పరమాత్మను బుద్ధి కూడా ఆ శబ్దము కూడా నిర్దేశించలేదు ఇదంతా మనం చూసినట్టున్నాము అయినా మళ్ళీ ఇంకోసారి అన్నాను నేను ఏ ప్రమాణము చేతనైననో అది తెలియబడేది కాదు కనుక అటువంటిది అవ్యక్తం అటువంటి అవ్యక్తమైన పరమాత్మతత్వాన్ని వీళ్ళు ఉపాసన చేస్తారు దాన్ని ఉపాసిస్తా పర్యపాసతే అంటే పరి సమంతా ఉపాసతే వాళ్ళు సర్వకాలములో ఎందు సర్వదేశములో ఎందు అటువంటి పరమాత్మతత్వాన్ని వాళ్ళు అనుసంధానం చేస్తూ ఉంటారు సర్వత్రా కూడా అన్ని సందర్భాల్లోనూ ఆ పరమాత్మతత్వాన్ని అనుసంధానం చేస్తారు అనుసంధానం చేయుట అంటే టు డ్వెల్ అపాన్ ఎట్ ఇంగ్లీష్లో దాని ఎందు నిలిచి ఉంటా ఆ పరమాత్మ స్వరూపము నిలిచి ఉంటారు దానికి అనేక పేర్లు బ్రహ్మనిష్ట ఆత్మనిష్ట ఇత్యాది నామములు దానికే అంటే మనస్సు మనస్సు ప్రవహిస్తూ అంటే కదులతో ఉండడమే కదలడం అంటే ప్రవహించడము మనస్సు కదులతో ఉంది అంటే ఆ కదలిక ద్వారా మనస్సు ఆ విషయమున్నందు నిలిచి ఉంటుంది ఇప్పుడు మీరు మనస్సుతో దేన్ని సంకల్పిస్తున్నారు సపోజ్ ఇక్కడ కూర్చునే ఏదైనా ఒకదాన్ని సంకల్పిస్తున్నారనుకోండి ఏదో మీ బ్యాంక్ అకౌంట్ సంకల్పిస్తున్నారనుకోండి సపోజ్ మనసులేవో అలాంటివి సంకల్పిస్తూ ఉంటారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ సంకల్పిస్తుంటే బ్యాంక్ అకౌంట్లో మనం ఏదో పైసల విషయాన్ని పాటుకొచ్చి ఉంటాయి మళ్ళీ వీడు ఎవరో చుట్టుపట్టుకెళ్ళాడు తగ్గిపోయి ఉంటుంది తిరిగి ఉంటుంది వాడికి ఎంత దాన్ని అప్డేట్ చేసుకోవాలి అని సంకల్పిస్తున్నారు అనుకోండి సపోజ్ కాబట్టి ఇప్పుడు మనస్సు దేనిపై నిలిచి ఉన్నట్లు బ్యాంక్ అకౌంట్ అనే అంశం అనే విషయముపై నిలిచి ఉన్నది కాబట్టి మనస్సు దేనిని సంకల్పిస్తే దానిపై మనస్సు నిలిచి ఉన్నది అని అంటారు మనస్సు నిలిచి ఉంది అంటే మీరు నిలిచి ఉన్నట్టే దట్ ఈజ్ హోట్ వర్క్ ఎందుకంటే మీరు మనస్సుతో తదాత్మ్యాన్ని చెంది ఉంటారు కనుక మనస్సు దేని మీద నిలిచి ఉందో దాని మీద మీరు నిలిచి ఉన్నట్టే అవుతుంది సపోజ్ మనస్సు నిశ్చలంగా ఉందనుకోండి ఏ చలనము లేదా ఇప్పుడు ఏమైనట్టు ఇప్పుడు మనస్సు దేనిలో నిలిచి ఉన్నట్టు అంటే కెరటములు చల్లారిపోయి నిశ్చలంగా అయిపోతే ఇప్పుడు ఈ కెనటములన్నీ దేనియందు ఉన్నట్టు ఆ సరస్సునందు ఆ నీటి ఎందు విలీనమై ఉన్నట్టు అదేవిధంగా నిశ్చలంగా ఉన్నట్లయితే అది స్వరూపము ఆ స్వరూపమే ఆత్మా అదే పరమాత్మ సో ఆ విధంగా నిశ్చలమై ఉండటం ద్వారా అంటే మనస్సు మనస్సు కాకుండా పోవటం మనసో హమనీ భావే బ్రహ్మ సంపద్యతే తదా అని గౌరపాదకారి కార్యం సో మనస్సు మనస్సు కాకుండా పోతుంది అటు బిగిన్ విత్ అది మనస్సు కానీ చుప్ దాన్ని సైలెంట్ చేసేసుకుంటారు మనస్సు కాకుండా పోతుంది ఆ స్థితియే బ్రహ్మ బ్రహ్మనిష్ట బ్రాహ్మీ స్థితి అని అంటారు కాబట్టి ఆ విధంగా ఆ బ్రాహ్మీ స్థితిలో బ్రహ్మనిష్టలో ఉండుటే ఇక్కడ ఉపాసనమనగా ఆ విధంగా మహాత్ములు పర్యపాసతే అన్ని కాలంలో ఉంటూ ఆ విధంగానే చేస్తారు ఒక చెట్టును చూస్తే మనస్సు బ్రాహ్మీ స్థితికి చేరుకుంటుంది ఒక పక్షిని చూస్తే మనస్సు బ్రాహ్మీ స్థితిని పొందుకుంటుంది శ్రీరామకృష్ణుల వారికి పూర్ణ చంద్రుణ్ణి చూసినప్పుడు మనస్సులో బ్రాహ్మీ స్థితి కలిగేది సో ఆ విధంగా తయారై ఉండాలి మనస్సు చక్కగా ప్లయబుల్ అంటారు అంటే చక్కగా అది మనం మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మంచుకునే విధంగా మనస్సు తయారై ఉండాలి మనస్సు పరిపక్వమై శుద్ధమై ఉండాలి ఇది ఇప్పుడు ఈ చిలకలవి తయారు చూడండి వాళ్ళు పిండిని చక్కగా నీడింగ్ చేసి దాన్ని చక్కగా నీళ్లు పోసి ముద్ద చేసి ఆ ముద్దని ఇలా ఇలాగా ఇలా ఇలా కొడుతూ ఉంటారు ఎప్పుడైనా చూసారా మీరు మరీ ఉంటే ఇంకొంచెం పౌడర్ వేసి ఇలా ఇలా మరీ విడిపోతుంటే కొంచెం నీళ్లు పోసిల్లా ఇలా కొట్టారు ఎందుకు అలా కొట్టడము అంటే ఆ ముద్ద కరెక్ట్ ఆ పాను దానికి ఆ కరెక్ట్ షే కరెక్ట్ సిచ్యువేషన్ కావాలి దానికి ఆ కరెక్ట్ దానికి ఏదో పదజాలం ఏదో ఉంది దానికి ఆ కరెక్ట్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఆ ముద్దను తీసుకుని వాడు ఎలా కావాలంటే అలా మలచగలుగుతాడు వాడి దగ్గర ఏవేవో మోల్వ్స్ ఉంటాయి మోల్వ్స్లో పెడితే అది గుండ్రంగాను ఇలా వంకర్ టెంకర్లు కాను ఎలా కావాల్సి ఆ ముద్దలు తీసేయాలి ఆ మోళ్ళ పెట్టి కొట్టు నొక్కేటంటే ఎలా కావాలంటే అలా వస్తుంది ముద్ద అలా కావాలి మనస్సు అలా కావాలి మనస్సు మనం ఎలా అలా విన్నట్లా తయారైనప్పుడు అటువంటి మనస్సుతో మనం ప్రాపంచిక విషయాన్ని సంకల్పించవచ్చు లేదా మనస్సును తన స్వరూపం ముందు నిలిపి ఉంచవచ్చు అన్ని సందర్భములలో అన్ని అన్ని సమయములలో కూడా వీరు ఆత్మనిష్ఠులుగానే ఉంటారు ఉపాసన ఇది శంకరులు ఒక డెఫినేషన్ ఇస్తున్నారు ఉపాసన నామ యథాశాస్త్రం ఉపాస్య అర్థస్ విషయీకరణే సామీప్యం ఉపగమ్య తైలధారావత్ దుపాసనం ఆచక్ష ఇది చెప్పాలి కదా ఉపా ఇదంతా అయిపోయిందా తైల అదంతా చెప్పేసాం కదా డెఫినేషన్ అంతా చెప్పేసాను ఇంకొంచెం వివరించాలేమో ఆయనకి ఉంటే ఊరికే ఉపాసనం అంటే సమీపముందు ఉంటా అయ్యేవో పైపోయే మాటలు నామని చెప్పాను ఇంకొంచెం వివరంగా చూద్దాం యథాశాస్త్రం ఉపాస్య అర్థస్య విషయీకరణ ఇప్పుడు మీరు ఉపాసన చేయదలుచుకున్నారు ఉపాసన చేయాలి అంటే దేనిని ఉపాసించాలి ఆ ఉపాస్యము ఉపాస్యము అంటే ఉపాసించబడేది ఆ ఉపాసించబడేదాని అదొ ఒక విషయం ఉంటుంది అర్థస్య ఉపాస్య అర్థస్య ఉపాసింపబడే వస్తువు దాని మీద ఫోకస్ చేయాలి మీరు దేన్ని ఉపాసించాలనుకుంటున్నారు ఇప్పుడు ధనము ఉపాసించి వాడు ఉంటాడు ధనాన్ని ఉపాసిస్తూ ఉంటాడు వాడికి ఉపాస్యమైన అర్థం ఏటవుతుంది ధనమవుతుంది మరొకరికి ఉపాస్యమైన అర్థం ఏటవుతుంది భోగం అవుతుంది మేము రామోపాసకులము అంటారు కొంతమంది వాళ్ళకి ఉపాస్యమైన అర్థం రాము మేమేమో రామోపాసకులు కాదు మేము గణపతి ఉపాస కులము అని మరొకళ్ళు అంటారు వాళ్ళకి ఉపాస్యమైన అర్థమేమిటి గణపతి కాబట్టి ఒక ఉపాస్యమైన అర్థమును ముందు మనం ఫిక్స్ చేసుకోవాలి శంకరులు అంటారు మీరు పిచ్చి పిచ్చి వెన్నీ పెట్టుకోవద్దు యథాశాస్త్రస్య ఆ ఏది ఉపాసనదలుచుకున్నారో అది కొంత శాస్త్రీయంగా ఉంటే బాగుంటుంది ఆ శాస్త్రీయమైన ఉపాసన చేస్తే బాగుంటుంది మా ఊళ్ళో ఓ పుల్లన్నగారు ఉండారండి ఆయన దేవుడేనండి మేము ఆయన పుల్లన్నగారిని మేము ఉపాసన చేస్తాము అని అలా మొదలు పెట్టకడం కంటే ఏదో ఒక శాస్త్రీయమైన పద్ధతి మీరు సొంతగా సొకతోల కల్పనలతోటి ఏదో కొత్త కొత్త ఉపాసనలు రోజురోజుకి కొత్త కొత్త ఉపాసనలు పట్టుకొచ్చి అలా చేయటం కంటే క్షుణ్ణమైన అంటే వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అనేక మంది మహాత్ముల చేత ఉపాసించబడిన తత్వం ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ మధ్యన ఆ పుల్లన్నగారు అనే ఆయన దైవ దైవాంశ సంభూతుడు మేము పుల్లన్నగారిని ఉపాసన చేస్తాము ఆ పుల్లన్న ఉపాసన మంచిదా లేక రామోపాసన మంచిదా అని మీకు సందేహం వచ్చినట్లయితే యథాశాస్త్రస్య రామోపాసన శ్రేష్ట ఎందుకంటే పుల్లన్నగారు దైవాంశ సంభూతుడు అయి ఉండొచ్చు కానీ పుల్లన్నగారిని ఇంతవరకు ఎంతమంది ఉపాసించారు అబ్బే ఇప్పుడే మొదలయ్యింది ఈ మధ్యనే మొదలైంది ఒక తరం కూడా అవ్వలేదు సరే రాముడిని ఎంతమంది ఉపాసించారు కొన్ని వందల వందల తరాల వాళ్ళు ఉపాసించి కృతాక్షులైన కాబట్టి ఇది ఎలా గడుపుతుందంటే ఒక ఎక్స్ప్రెస్ వే మీద వెళ్ళమంటారా లేకపోతే ఓ ఫుట్ పాత్ ఏదో ఈ మధ్యనే ఇంకా ఫుట్పాత్ కూడా సరిగ్గా ఫారం కాలేదు ఫారం అవుతూ అవుతూ ఉంది ఎవరో నలుగురు దారి వెళ్తుంది అక్కడికైనా అంటున్నారు ఆ దాని మీద వెళ్ళమంటారా అంటే ఎక్స్ప్రెస్ మీద వెళ్తేనే శ్రేష్ఠ అక్కడి నుంచి వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్ మీద పోతే పోండి కొంచెం దూరమైనా దగ్గరైనా అదే సుఖం ఈ కొత్తగా ఏదో మొదలుపెట్టారనే దానికంట కాబట్టి ఉపాస్యము యథాశాస్త్రంగా ఉండాలి కొత్త వింత పాత హోట అనే ప్రిన్సిపుల్ అనే అనే సామెతని దానికి వర్తింపజేయకూడదు ఉపాస్యమనేది ఉపాస్యమైన విషయము క్షుణ్ణము అంటే బాగా నలిగింది అవ్వాలి అంటే ఎంతోమంది మహాత్ములు ఆ రూపాన్ని లేక ఆ లేక తత్వాన్ని ఉపాసన చేసి వాళ్ళు కృతార్థులై ఉన్నారు అలాంటిది మనం ఉపాసన చేస్తే బాగుంటుంది అంతేగాని ఏదో కొత్త దొహట పెట్టి నేను మహాత్ముడిని కలిశాను ఆయన గొప్ప ఉపాసకుడుని ఎవరు అంటే రెండు తలుతులు ఆయన చాలా గొప్ప ఉపాసకుడు మిమ్మల్ని మేము మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తాడని ఎందుకు నా డేట్ ఆఫ్ ఎందుకు చూడగానే కదా ఆయన చెప్పేయగలుగుతారు నాకు అర్థం లేదు ఐ డోంట్ వాంట్ ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు ఆయన చెప్పింది ఏది నా ఇది సర్టిఫికెట్వి ఉన్నాయి అది చూడకుండా చెప్పేస్తాడు ఎందుకు హీ డూ దాట్ చూడకుండా చెప్పడం అనవసరం కదా నా సర్టిఫికెట్లో నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసున్నప్పుడు ఆయన చూడకుండా చెప్పేస్తాడు ఎందుకు అంటే ఆయన గొప్ప ఏ విధంగా గొప్ప నా డేట్ ఆఫ్ బర్త్ ఆయనకి తెలిసిపోయింది అనుకోండి హీఈ్ అన్నెసర్లీ పీపింగ్ ఇన్ టు మై అకౌంట్ నేనతో దా నా ఈమెయిల్ హ్యాక్ చేసినట్టుగా నావన్నీ ఆయన అలాగా ఏదో దూరదర్శనంతో చూసేస్తూ ఉంటే ఐ నాట్ కంఫర్టబుల్ విత్ యూ షుడ్ నాట్ డూ దాట్ కాదు మీరు రావాల్సిందే అంటే సరే వెళ్ళారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు తప్పది అది సరిగ్గా చెప్పలేదా సరిగ్గా చెప్పలేదు ఆయన శిష్యుడు కరెక్ట్గా చెప్పారు అన్నాడు ఇతను ఏం చెప్పాలి కదా అతన్ని సంతోషపెట్టాలి కదా మరి అలా సంతోషపెట్టేస్తుంటే ఎప్పటికీ కళ్ళు తెరిచి చూసే అవకాశమే వాళ్ళకి ఇచ్చినట్టు ఉండదు నేను ఆ విషయం తర్వాత చర్చిస్తానులేమో ఈ నీతో కన్నా సరే అయిపోయింది ఆయన నాకు ఉపాసన చెప్పేసి ఇచ్చారు ఏమిటి ఆ ఉపాసన అంటే ఎక్కడా వేదంలోనూ శాస్త్రంలోనూ ఎక్కడా చూడలేదు నాకు తెలిసి ఎప్పుడూ దారికి తగలలేదు ఆ సంస్కృత పదలేదు నాకు గుర్తులేదు ఇది ఏదో ఇచ్చి ఓ శ్లోకం ఒకటిచ్చి ఇది మీరు చేయండి అని ఆ శ్లోకంలో కొన్ని వ్యాకరణ దోషాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏమేమంటారు మన లేదో గాయత్రి ఉపాసన ఉంది రాముని ఉపాసన చేయొచ్చు అలాగా కొత్త వింత పాత రోత అనే చోరనే సరికాదు మీరు గాయత్రి మంత్రం ఉంటే సరిపడుతుంది భగవద్గీతలో రెండే మంత్రాలు చెప్పారు మూడో మంత్రం అసలు ఎత్తలేదు ఒకటి గాయత్రి రెండవది ఓంకారం గృహస్థులకి గాయత్రి ఓంకారము సన్యాసులకి సరిపడుతుంది పాలప్రస్తులు కూడా గాయత్రి ఓంకారము రెండింటితో కానీ ఉగదాతో కానీ కాలక్షేపం చేయొచ్చు బ్రహ్మచారులకైతే గాయత్రి సరిపడింది చాలా కాబట్టి ఇక్కడ యథాశాస్త్రస్య అనే మాట యథాశాస్త్రం అనే మాట చాలా ఇంపార్టెంట్ మీరు ఉపాసించదగిన వస్తువు శాస్త్రీయమైనది అయి ఉండాలి శాస్త్రము చేత అనుగ్రహించబడినది అయితే మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు కొత్తగా మందులు తడిపెట్టి వాడడమా లేకపోతే ఇంతకుముందు ప్రసిద్ధంగా ఉన్న మందు వాడమా సపోజ్ కొంతమంది అంటారు మేము ఎప్పుడే ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ అండి దీన్ని వాడము దాని సందర్భం ఉంటుంది కానీ అన్నిటికీ అక్కట్లైతాయి సో ఎనీవే కనుక సామీప్య మున్య మీరు ఆ వస్తువు ఏదైతే ఉపాసించదగినది అని నిశ్చయించుకున్నారో దాని దగ్గరికి వెళ్ళాలి దాని దగ్గరికి వెళ్ళాలంటే ఫిజికల్గా దగ్గరికి వెళ్ళిదేమీ ఉండదు ఇంట్లో ఫిజికల్ అనేవి ఉన్నాయి దగ్గరికి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని మీ మీ ఏదో మీ ఇంటి గురించి మీ ఇంట్లో గదిలో ఏదో వస్తువు గురించి ఆలోచిస్తున్నారనుకోండి అప్పుడు మీరు ఇక్కడ ఉన్నట్ట దూరంగా ఇక్కడ ఉన్నట్ట దగ్గరగా అక్కడ అంటే దగ్గరగా అక్కడే ఉన్నట్టు లెక్క ఫిజికల్ కాదు మైండ్లో కాబట్టి మనస్సుని ఆ వస్తువు మీద నిలిపి ఉంచుటం ద్వారా దానికి మనం దగ్గరికి వెళ్ళినట్టు అవుతాము అలా ఎంతసేపు నిలిపి ఉండాలి తైలధారావత్ సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలం యదాసనం మీరు అదే వస్తువుపై మనస్సును ఎక్కువసేపు నిలబెట్టి ఉంచాలి దీర్ఘకాలం ఇప్పుడు ఇక్కడ నిర్గుణోపాసన మనం మాట్లాడుతున్నాం కనుక నిర్గుణోపాసనలో మనస్సును దేని మీద నిలిపి ఉంచాలి సైలెన్స్ ఈ సైలెన్స్ యొక్క తత్వం మీకు అర్థం ఇప్పుడు మీరు శ్రవణం చేస్తున్నారనుకోండి శ్రవణం అనేది సైలెంట్స్ ఎందుకని మీరు ఎని యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ వాట్ ఆర్ యు డూయింగ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏమన్నా చేస్తున్నారా చేయట్లేదు మెంటల్ యాక్టివిటీ ఏం చేస్తున్నారు ఏమీ చేయట్లేదు యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ యూఆర్ లిజనింగ్ లిజనింగ్ హ్యాపీనెస్ మైండ్ సైలెంట్గా ఉండకపోతే నేను చెప్పేది మీకు తెలియదు సపోజ్ మీ మైండ్ సైలెంట్గా లేదనుకో సపోజ్ మీరు ఏదో ఆలోచించుకుంటున్నారా లేదా మరో పుస్తకం చదువుకుంటున్నారు అనమాట లేదా పుస్తకంలో బొమ్మలు తీసుకుంటున్నారు అంటాం అప్పుడు నేను చెప్పేది మీకు తెలుస్తుందా తెలియదు ఎందుకని మైండ్ ఈజ్ ఎంగేజ్డ్ హెల్ప్స్ మరో చోట మనస్సు వ్యాపృత మైండ్ ఎంగేజ్ అంటే వ్యాపృతము అంటే వ్యాపారం అంటే మరో విధంగా ఎంగేజ్ అయిపోతుంది మనస్సు కాబట్టి అప్పుడప్పుడు మనకి డౌట్ ఏదో అడుగుతాడు మనం చెప్తూ ఉంటాం మనం చెప్తూ ఉంటే ఆయన ముఖంలో రికగ్నేషన్ ఏమి ఆయన మనస్సు ఎక్కడో ఉందన్నమాట అప్పుడు అర్థమైపోతుంది ఏమంటే మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు నేను మనం అర్థం ఒకసారి నేను క్లాస్లో కూర్చొని క్లాస్ రూమ్లో ఏదో ఏదో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని నేనేదో ఆలోచించుకుంటున్నాను ఆ లెక్చర్ చెప్తున్నా ఆయన స్వామీజీ మీరేమంటారు దీని గురించి నేను అడిగాడు అడిగితే నేను ముగిపోయాను ఎందుకంటే ఆయన దేని గురించి నన్ను అడిగాడు అసలు నేను వింటలేదు ఆయన ఎందుకు వింటలేదు మైండ్ సైలెంట్గా లేదు కాబట్టి మీరు సైలెన్స్ యొక్క తత్వాన్ని మీరు తెలుసుకోండి సైలెన్స్ మీలో ఉంది మీరు లేదని మీరు అనుకోకూడదు నేను అందుకోసం చెప్తున్నాను ఎవరి మైండ్ ఇస్తాను ఇప్పుడు మీరు పాఠం వింటున్నారు అంటే మీరు మైండ్ ఇస్తాయి ఎప్పుడైనా మీరు బ్యాంక్కి వెళ్ళి పదివేల రూపాయలు డ్రా చేశారనుకోండి అప్పుడు లెక్క పెట్టుకుంటున్నారనుకోండి కాగితాలు అప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది సైలెంట్గా ఆ టెల్లర్ ఉంటాడు టెల్లర్ టెల్లర్ అంటే లెక్క పెట్టేయాలి ఆయన లెక్క పెట్టేప్పుడు ఆయన మైండ్ ఎలా ఉంటుంది సైలెంట్గా ఆయన ఇలా వెళ్ళిన ఇలా లెక్క పెడతా ఉంటాడు లెక్క పెడతాం యాభై ఆరు యాభై వేల యాభై ఈ మధ్యలో ఏవండి నా అకౌంట్ ఆయన అడిగితే ఆయన కళ్ళు ఎర్ర చేసి మీరు మామూలుగా ఏమీ లేకుండా వినయంగా ఉన్నప్పుడే కళ్ళు ఎర్ర చేసి మీరు బ్యాంకుకి వెళ్ళినందుకే కళ్ళు ఎర్ర చేసి చూస్తాడు జీవోడు రి దగ్గరికి వచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్నాడా మన డబ్బులంతా వాడి దగ్గర ఉంటుంది పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్ లైక్ గా దానికే కోపన్గా చూస్తాడు అలాంటిది ఆయన నిజంగా సైలెంట్ మైండ్లో ఉన్నప్పుడు మనం ఆ సైలెన్స్ని డిస్టర్బ్ సైలెన్స్ ఆఫ్ ది మైండ్ని మనం డిస్టర్బ్ చేస్తాం కాబట్టి సైలెన్స్ అనేది మైండ్కి అంత మరీ తెలియనిదేమీ కాదు మనకు మరీ అంత అచూమిత ప్రక్రియ ఏమీ కాదు మీకు తెలుస్తాం ఎవర్ మైండ్ ఇస్తాడు సపోజ్ మీ పిల్లవాడు ఏదైనా మీకు చెప్తున్నాడు అనుకోండి మీరు శ్రద్ధ కలుగుతున్నాడనుకోండి ఎవర్ సో మీరు పాఠం వింటున్నారు అంటే ఎవరు మైండ్ ఇస్తాయి మెడిటేషన్ చేస్తున్నారనుకోండి ఒక రకమైన మెడిటేషన్ చేస్తున్నారనుకోండి ఎవరు మైండ్ ఇస్తాయి అండి ఆ సైలెన్స్ ఎంతసేపు ఉండాలి అలా ఫ్లాష్ లాగా వచ్చిపోతే సరిపడాలి దీర్ఘకాలం ఆసనం దీర్ఘోపాసనలో మనస్సు సైలెంట్గా అవుతుంది దీర్ఘ సగుణోపాసనలో సగుణ విషయము మీద మనస్సు ఫోకస్ అయిపోతున్నాయి ఇక్కడ నిర్గుణోపాసన కనుక మనస్సు సైలెంట్గా ఉంటుంది ఎంతకాలము దీర్ఘకాలం దాన్ని ఆయన సెంటర్లో ఒక దృష్టాంతం ఇస్తున్నారు తైలధార అవత ఆ నూనె పోసేపుడు ఆ ధార ఎలా ఉంటుంది తెగిపోకుండా ఉంటుంది నూనె అలా దీనిలోంచి ట్రాన్స్ఫర్ చేసేప్పుడు నూనె కొంచెం రిస్కస్గా ఉంటుంది నీళ్ళైతే తెగిపోతాయి ఇక ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ కింద కానీ నీటి ధార అలాగ పడదు కరెక్ట్గా పడదు తెగిపోతుంది వేరే స్టైల్ ఆఫ్ ధార ఆ విష్కాసిటీ అలా తెగిపోకుండా పడుతుంది ఆ విధంగానే మైండ్ సైలెన్స్ అంటే సైలెన్సే రామనామం అంటే ఓం నమ శివాయ అంటే ఓ నమ శివాయ ఓం అంటే ఓం ఏదో ఒక విషయాన్ని మీరు ఫిక్స్ చేసుకుని కొంతమంది మేము ఈ మధ్యన ఒక కొత్త మంత్రం హట కనిపెట్టే ఉండి ఆ మంత్రం పెట్టుకుంటారు మనం అంటే అలా ఏంటి కదండి అలా వద్దు యథాశాస్త్రం కొత్త మంత్రాలు ఎందుకు ఉన్న మంత్రాలు చాలు అని కొత్త కొత్త మంత్రాలు జనరేట్ చేస్తూ ఉంటారు మనవాళ్ళు నెలకు కొత్త మంత్రం ఒకటి క్రియేట్ చేస్తూ సో ఇప్పుడు మనకి రామాయణ మహానుంది కదా గమ్ గణపతి అయిన మహాన్ ఉంది కదా ఇప్పుడు కొత్త కొత్తది ఏదో మొదలుపెట్టి దాని దగ్గర పేరు ఉంటుంది ఇప్పుడు పొలన్నా ఉపాసన అపం పం పొల్లన్నా అయిన మహా అని ఏదో అలాగడం అలా ఏదో ఒక సంస్కృతం తెలిసి పెడితే కొంత క్లీన్గానే ఉంటుంది సంస్కృతం తిరిగకుండా కూడా పెట్టేస్తూ ఉన్నారు సో ఇలాంటి వేషాలేమీ వేయకుండా తథాశాస్త్రం క్లీన్గా పెట్టుకుని దాని మీద మనస్సు పెట్టుకోవడం సగుణం అయితే నిర్గుణం అయితే అలా మనస్సు నిష్కలంగా ఉంటుంది మధ్యలో మనస్సు చెదిరిపోయింది అంటే కదలిక ప్రారంభమైందనుకోండి ఏం చేయటం ఆటో సజెషన్ చుప్ చుప్ అని మీరు అదేసుకుంటే ఆ తైల ధార బ్రేక్ అవ్వబోయే ధార అలా ఫిక్స్ అయిపోతుంది బ్రేక్ అవ్వకుండా ఉండిపోతుంది ఆ రకంగా సమాన ప్రత్యయ ప్రవాహేణ ఆ సైలెన్స్ కూడా ఒక ప్రత్యయమే సైలెన్స్ మైండ్ సైలెంట్ మైండ్ అంటారు మీకు మైండ్లో టూ యాస్పెక్ట్స్ అంటాయి ది యాక్టివ్ మైండ్ అండ్ ది సైలెంట్ mind సైలెంట్ మైండ్ కూడా మైండే దట్ ఈజ్ ఆల్సో మైండ్ యాక్టివ్ మైండ్ ఈజ్ ఆల్సో మైండ్ సో ఆ యాక్టివ్ మైండ్ అంటే కదులుతుంది అనుకోండి అలా ఇట్టించుటోట్ నుంచి అటు నుంచి అలా జంప్ చేస్తుంది అనుకోండి దాన్ని ఉపాసన అనుకోండి అది Active ga యాక్టివ్గా ఉంటుంది బట్ ఏదో ఒకటి om, ఓం శివ నమ శివాయ ఓం నమఃివాయ దట్ మైండ్ ఈజ్ యాక్టివ్ బట్ దెన్ స్టిల్ ఇట్ ఈస్ స్టిల్ ఫోకస్ అండ్ వల్కే అది ఉపాసనవుతుంది సగునోపాసన అలా కాకుండా సైలెంట్ మైండ్ ఉందనుకోండి దట్ ఈజ్ ఆల్సో మైండ్ మనిషి తన ఎల్లు ఉన్న ఆ సైలెంట్ మైండ్ని ఆవిష్కరించుకోవాలి ఇట్స్ ఏ డిస్కవరీ మనిషికి తెలియదు అది మనిషి అనుకుంటాడు మనస్సు అంటే చలనమే అనే అనుభవంలో ఉంటాడు మనస్సు అంటే చలనమే చలించేదే మనస్సు మనస్సు అంటే చలనమే అనేటువంటి ఒక అనుభవంలో మనం ఆమె ఒక అలవాట్లో మనం జీవిస్తూ ఉంటాం అలా ఉండకూడదు మనస్సులో సైలెన్స్ అనే ఆస్పెక్ట్ కూడా ఉంది దెర్ ఈజ్ ఎ సైలెన్స్ మైండ్ దెర్ ఈజ్ ఎన్ యాక్టివ్ మైండ్ మనకి రెండు కావాలి యాక్టివ్ మైండ్ ఇప్పుడు పాఠమైన తర్వాత నేను ఇంటికి వెళ్ళి రూమ్లో కూర్చుని భిక్ష చేయాలంటే మైండ్ ఉంటా మైండ్ లేకుండా ఎలా నడుస్తారు ఇక్కడి నుంచేటుగా నడవాలంటే మైండ్ ఉంటాం కాళ్ళు నడవండి మైండ్ నడిపిస్తుందండి mind is so without car without the activity of the mind you cannot even go to your home so you need the active mind vasayante kellali evvalo palakistaru meelu meeru gurtu pettalante mind avasaram evvalo palakistaru bus yakkaal antha mind avasaram me kaadu yero chestun drive chestun vellalante mind avasaram so active mind you need it అది అక్కర్లేదని ఎవడైనా చెప్తే వాడికి విషయం తెలియలేదని అర్థం ఆ చెప్పేప్పుడు కూడా మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మైండ్ ఈజ్ యాక్టివ్ మీరు వింటున్నారు మైండ్ ఈజ్ సైలెంట్ దెన్ మీరు ఆ సైలెంట్ మైండ్ని డిస్కవర్ చేయాల్సి కాబట్టి యాక్టివ్ మైండ్ని ఫోకస్ చేస్తే అది సగనోపాసం అవుతుంది సైలెంట్ మైండ్ని డిస్కవర్ చేసుకుంటే అది మీ గుణోపాసం అవుతుంది బట్ బొత్ కేసెస్ సూచిస్తే మైండ్ అండ్ ఇన్ బోత్ కేసెస్ ఆ మైండ్ అలా తీగలాగా తెగిపోకుండా అంటే డిస్టర్బ్ కాకుండా అలా సాగిపోతూ ఉంటుంది తైలధార అవుతుంది ఎంతసేపు దీర్ఘకాలం ఎంతసేపు ఉండాలండి తైలధార తెపోకుండా పడింది అంటే ఎంతసేపు పడాలి తెగిపోకుండా రెండు నిమిషమో పడాలి కదా అలా హాఫ్ ఎ సెకండ్ పడింది తైలధార అంటే ఎక్కడ గురించిందండి కాబట్టి ఫోటో ఇప్పుడు ఈ ఫోటో ఈ ఏదో ఇస్తారు ప్లేట్ ఇస్తారు ప్లేటో ప్లేకో ఏదో ఇస్తారు అది పట్టుకోమంటాడు నేను అలా అలా పట్టుకుని ఉండాలి అదిపోయి వీడిచ్చేవాడు అలాగే పట్టుకోవాలి కూర్చునేవాడు అలాగే కొట్టుకోవాలి ఫోటో తీసేదాకా ఎంతసేపు పట్టుకోవాలంటే నేను చెప్పేదాకా పట్టుకోమంటాడు సో ఆ రకంగా దానికే వాళ్ళు ఎవరికొని పట్టుకోవాల్సి వస్తుంటే ఇక వలస ఉంది చెప్పేది ఉంది దీనికి నేను ఒక ఎక్సర్సైజ్ ఇంతకుముందు చేయించాను అదేమిటంటే 5 mind. ఫైవ్ మినిట్స్ సైలెంట్ మైండ్ ఫైవ్ మినిట్స్ పర్ డే మీరు ప్రాక్టీస్ చేయండి ఒక్కసారి కనీసం రెండుసార్లు ఇస్తే అధిక సే అధికం ఫలం ఒక్కసారి ఫైవ్ మినిట్స్ మీరు కూర్చోవాలి సైలెంట్గా కూర్చోవాలి దేహము కదలరాదు మనస్సు సైలెంట్గా ఉండాలి ఫైవ్ మినిట్స్ కానీ సమాధి అంటారండి That is సమాధి ఈ సమాధి అంటే కుండలని ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటే అది ఇప్పుడు వచ్చేది కాదు పెట్టేది కాదు అందులో దూరంగానే ఉండిపోతుంది వల్ ఇట్ విల్ కా డోంట్ నో వెరీ ఇప్పుడు నేను చెప్పింది వాట్ ఈస్ డేరింగ్ ఇట్ ఇట్ ఈస్ విత్ యూ ఆల్రెడీ మీరు ఇప్పుడే చేసేయచ్చు సైలెంట్ మైండ్ మీలో ఉండాలే సైలెంట్ ఉంది సైలెంట్ మైండ్ ఈజ్ విత్ యూ యూ డిస్కవర్ ఇట్ మీలోనే ఉంటుంది మీరు దాన్ని దిఫ్ట్ మీరు దాన్ని ఆవిష్కరించుకోవాలి అన్నీ మనలోనే ఉంటాయి సర్వము ఆత్మీయంగా ఉంటుంది మనం ఆవిష్కరించుకోవటమే తర్వాత ఆ సైలెంట్ మైండ్ని మీరు ఆవిష్కరించుకోండి మీ సైలెంట్ డోంట్ ఆస్క్ హౌ జస్ట్ డూ ఇట్ హౌ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ చెప్పాను చూ మళ్ళీ సైలెంట్గా ఉండట్లేదు డోంట్ Don't, do it. Don't, Don't uh, make it uh, a task. టాస్క్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఆలోచించాలంటే కష్టపడాలి కానీ సైలెంట్గా ఉండాలి ఏం కష్టపడాలి ఇట్స్ వెరీ సింపుల్ you just discover it and just be chup silent ga on for 5 minutes a 5 minutes body moda kadaltharu endukante body kadalika ante mind kadalika ayi ela gochtunnaru ankonde that is mind that is the mental activity osar mukku sadbadu chestunna mental activity kalalodu sadukunta mental activity kaallu ikkote adjust chesthe mental activity therefore body kadalukunna Mind to Kadaala Kanda. Begin with body and graduate to mind. Five minutes. Five minutes. When you have preparation, you have to be talking. Two, three minutes, you will be talking. Five minutes, silence. Spare a day. Ten days. Seven minutes, six answer, and that day. Ten days. That's how you say, I'm going to be 40 days. If 40 days, you can't be 40 days. You can't be 40 days. 30 days. వాళ్ళే ఫార్టీ అందరికీ అలవాటు అయ్యింది ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఫార్టీ డేస్ డైలీ భక్తులు ఫార్టీ డేస్ అన్నీ ఫార్టీ ఫార్టీ అంటుంది కనుక నేను కూడా ఫార్టీ అని అంటున్నాను యూస్ఫుల్ ఇట్స్ ఎ నైస్ నెంబర్ మండలము పేరు కూడా దాన్ని మండలం రోజులు మీరు ఈ పని చేయండి యు బిలీవ్ మీ యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ ఎనీ మోర్ యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ మీ లోపల ఒక పరివర్తన వస్తుంది మీ మనస్సుకి ఒక శుద్ధి నిర్మాణం అవుతుంది అంతఃకరణ శుద్ధి నిర్మాణం అవుతుంది మీ లోపల ఉండే ఆ సత్య సత్యము ఆ సత్య సూర్యులు వంటి ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది దాని ప్రకాశము మీ జీవితంలోకి ఫిల్టర్ అవడం ప్రారంభిస్తుంది ఇది కిటికీ పూర్తిగా మూసేసి కర్టెన్స్ వేసేసి సూర్యకాంతి లోపలికి చొరడానికి వీలు లేకుండా మీరు భద్రం చేసి కొంచెం ఆ కర్టెన్ అలా కదిలి ఆ సూర్యుని యొక్క కాంతి లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి తొంగి చూసినట్లుగా ఆ లోపల ఉన్న ఆత్మ ప్రకాశము మన జీవితంలోకి ది అన్మానిఫెస్ట్ ద నిర్గుణ ఇంటూ ద సగుణ అవ్యక్త క్లోజ్ ఇంటూ ద వ్యక్త సూర్యకాంతి లోపలికి చుచ్చుకు అవ్యక్తము మీ వ్యక్తంలోకి ప్రవేశిస్తుంది మీద ఎవరైనా కోపడ్డారనుకోండి ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారనుకోండి అంటే ఆ వ్యక్తము వ్యక్తంలోకి వచ్చిందనమాట వాడు కొంచెం కొప్పడితే మీరు డబుల్ కొప్పడతారనుకోండి ఆ వ్యక్తం లేదు ఏం లేదు అర్థమైందండి నా దృష్టాంతం ఆ వ్యక్తం ప్రవేశించినప్పుడు ఆ కామ్నెస్ అంటే సోబర్గా ఉండడము కామ్గా ఉండ వస్తుంది ఏవో బయట పరిస్థితులు ఇటువంటి ఉంటారంటే అలా కాముగా మీరు వికారంగా ఉండిపోతారు అంటే అర్థం ఏంటి ఆ వ్యక్తం ఎందుకంటే రియాక్షన్ అన్నది అది మైండ్ యొక్క మూమెంట్ మీ నుంచి రియాక్షన్ ఎప్పుడైతే లేదో నో రియాక్షన్ అప్పుడు మీ మీలో ఉన్న వ్యవ్యక్తము బాగా ముందుకొస్తున్నాను కదా దట్ ఈస్ థీ అది మీకే తెలుస్తుంది అది నిర్గుణోపాసన అనుకుంటుంది అది ఈ నిర్గుణోపాసనలో మీరు గమనించారా మంత్రం లేదు మంత్రం అంటే సగుణం అయిపోతుంది అండ్ నేను ఈ నిర్గుణోపాసన పాఠం చెప్పేప్పుడు వెంటనే విద్యార్థులకు ఛాన్స్ ఇస్తే మరి మేము మంత్రజపం చేస్తున్నాం ఏం చేయాలంటారు అది డిఫరెంట్ డిసిప్లిన్ అండి మీరు మంత్రజపం ఏం చేయాలంటే నేనేం చెప్పను యు కంటిన్యూ ఇచ్చే ట్ వే యూ వాంట్ టు కంటిన్యూ బట్ నేను అనుకున్నది ఇట్స్ ఎ డిఫరెంట్ డిసిప్లిన్ అండ్ పోనీ దాంట్లో మేము రామనామం కూడా పెట్టుకోవచ్చు ఆ పెట్టుకుంటే నిర్గుణం అవ్వదు అది సగుణం అయిపోతుంది కాబట్టి మీరు సగనోపాసనలోకి షిఫ్ట్ అయిపోవాల్సింది నిర్గుణోపాసన మీరు చేయదలుచుకుంటే దిస్ ఈజ్ ఇవే కాబట్టి మీరు రెండు కూడా అభ్యాసం చేస్తూ చాలా బాగుంటుంది అక్షరస్య విశేషణ ఈ అక్షరోపాసన అక్షరో అక్షరోపాసన అక్షరోపాసనన్నా నిర్గుణ పరబ్రహ్మ యొక్క ఒకటే ఈ అక్షరోపాసన చేయాలంటే మీకు ఆ గురించి ఎంతో కొంత మంచి సమాచారం అయితే బాగుంటుంది అంటే మీరే కదా అన్నారు అక్షరము శబ్ద నిర్దేశ్యము కాదు శబ్దంతో నిర్దేశించటం సంభవం కాదు అన్నారు కదా కరెక్టే శబ్దంతో ఇదమిత్తంగా నిర్దేశించలేము లే పాజిటివ్ సెన్స్ దాన్ని నిర్దేశించటం సంభవం కాదు కానీ నెగిటివ్గా మేము నిర్దేశించగలుగుతాం కదా అక్షరం అంటే కూడా అదే అర్థం అక్షరం అంటే పాజిటివ్ ఏమి కాదు నా క్షరతి ఇక అక్షరం ఏది నశించేది కాదో అని కదా అర్థము కాబట్టి ఆ నశించనిది అది పట్టుకోండి అది అక్షరం అక్షరోపాసన చేయాల్సి ఉంటుంది అక్షరోపాసన చేయకూడదు నశించని దానిని పట్టుకోవాలి నశించని దానిని పట్టుకోవాలి ఎక్కడికక్కడ ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వు తుంపుకొచ్చి దేవుడిని సమర్పించారనుకోండి అంటే మీరు ఏది సమర్పించారు నశించి దానినే సమర్పించారు బంగారం తోటి కిరీటం సమర్పించారనుకోండి మీరు ఏది సమర్పించారో అక్షర అవినాశ సమర్పించారా వినాశ సమర్పించారా అల్టిమేట్గా వినాశే సమర్పించారు అవి కాదు సమర్పించడం ఒక రెండు సమర్పించవలసింది అదేమిటంటే యూ హ్యావ్ టు సరెండర్ ద హెడ్ తలకాయి ఇచ్చేయాల తలకాయి ఇచ్చేటువంటి ఏమిటి ఆ మనస్సు ఇచ్చే మనస్సు తలకాయి బ్రెయిన్ అన్నది it is it is characterized or it is defined by two things me and mind mind and me nadi mero a rendu kalisi talaka ayyaboduthundi nadi annu mero ee rendu kalisi that is the genetic activity of the brain cells nadi nene nadi nene nadi nene aham mama adichisi మమ అహం సమర్పణ అది సమర్పించాలి అది సమర్పణ అంటే అది ఆ సమర్పణ అది అవినాశి సమర్పణ సో ఎక్కడికక్కడ ఆ అక్షరాన్ని ఉపాసన చేసి ఇట్లా ఉండాలి అక్షరోపాసన చేయాల్సి ఉంటుంది నశించని దాన్ని ఉపాసన చేయాల్సి ఉంటుంది ఎనివే ఈ అక్షరము యొక్క విశేషణాలను కొన్ని చెప్తున్నారు దానివల్ల ఈ విశేషణాలు చెప్పడం వల్ల అక్షరోపాసనకి బలము చేకూరుతుంది ఒక విశేషణము సర్వత్రగం అని ముందుగా శ్లోకంలో దాని సంకరణం సర్వత్రగం వ్యోమవద్ వ్యాపి అంతటా ప్రసరిస్తుంది అంటే వ్యోమవద్ వ్యాపి అంటే ఆకాశము వనే వ్యాపించి ఉంటుంది అక్షర పరబ్రహ్మ ఇప్పుడు ఎలాగంటే ఈ అక్షర పరబ్రహ్మను ఉపాసన చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఆకాశధ్యానం ఆకాశము నేల నేల ఆకాశము ఈ నేల ఆకాశాన్ని ఎన్నడూ స్పృశించలేదు టచ్ అవ్వటం అనే ప్రసక్తి లేదు నేల నేల ఆకాశము ఆకాశం కాదండి హొరైజన్ హొరైజన్ ఈజ్ అన్ ఇయూషన్ హొరైజన్ అన్నది ఇయూషన్ అది మనస్సు ఇంద్రియములు కలిసి చేసేటువంటి ఒక మిథ్య ఒక మాయా అక్కడ హొరైజన్ అనేది ఏది ఉండదు హొరైజన్ అంటే ఏమిటి నింగి నేలను తాకినది అది కదా హొరయిసం నింగి నేలను తాకదు నింగి నింగియే నేల నేలగా ఏమంటే నేల పరిచ్ఛిన్నంగా ఉంటుంది నింగి వ్యాపకముగా ఉంటుంది ఆ నింగి ఆకాశము ఆత్మాతత్వము అక్షర పరబ్రహ్మ ఆకాశము వంటిది అది ఎక్కడ ఉన్నది మీ ఎందు ఉన్నది అది ఆకాశమును మీరు లెక్క ఒక సిగ్నల్గా సూచక లక్షణము అంట సిగ్నల్స్ ద ట్రూత్ ఆకాశమును లక్షణంగా పెట్టుకుని మీరు ఆ అక్షర పర బ్రహ్మను మీరు అనుసంధానం చేయవచ్చు ఎలాగా ఆకాశమును ధ్యానం చేయకూడదు ఆకాశము ధ్యానం ఆకాశ ధ్యానం మీరు చేశారనుకోండి మీ మైండ్ ఏమైపోతుందంటే ఆకాశంలో విలీనమైపోతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు సపోజ్ దేహధ్యానం చేసుకున్నారనుకోండి దేహధ్యానం ఇప్పుడు అర్థం ముఖం చూసుకుని ముఖంలో అర్థం ఇవన్నీ చదువు అందం అంతా చూసుకుంటున్నారనుకోండి అంటే అర్థం ఏంటి యు ఆర్ విత్ ది మ్యాటర్ ఎర్త్ మ్యాటర్ ఎర్థేగా మట్టేగా ఈ దేహం అంటే మట్టేగా కానీ అర్జనం ఏమి చూస్తా ఉంది అర్థం ఈ వాట్ ఈస్ దేర్ క్వశ్చన్ కాబట్టి ఇగ్నోర్ లిమిట్ ఎలా ఏదో ఉండిలో ఉంటుంది స్నానం చేశారు కదా సరిపడింది ముఖాన్ని కొంచెం బూడిది పెట్టుకుంటే అయిపోయింది ఇంకా దానికి చేయాల్సిందేమి లేదు ఇగ్నోర్ ఇట్ అండ్ సో కళ్ళు మూసుకొని చూడాల్సిందే ఉంది ఎత్తుతో ఏమిటి ఆకాశాన్ని కొట్టుకోవాలి కదా కాబట్టి ఏం చేస్తారంటే టు క్లోజ్ ది ఐస్ అండ్ గివ్ అప్ ది బాడీ జస్ట్ గివ్ ఇట్ ఆ ఎలా ఇట్టు డ్రాప్ బాడీ ఐడెంటిఫికేషన్ డ్రాప్ అయిపోదు అది మీరు అభ్యాసం చేయాలి మీరు రోజంతా ఇరవై గంటలు బాడీ ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటే మీకు నేను చెప్పి వర్కౌట్ కాదు కొంతమంది అలా చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటారు అపోలో ఎక్కడికి వెళ్తే వాటి తయారు చేసి ఇస్తాడు అది పెట్టుకుంటూ ఉండడం చూస్తూ ఉన్నాం లివర్ ఉంది లివర్ ఎలా ఉంది క్రియేటిన్ అని ఏదో ఆరుంది నాలుగే ఉండాలి ఆరుంది హిమోగ్లోబిన్ ఎక్కడుంది పన్నెండు ఉండాలి ఎనిమిదే ఉంది కాబట్టి ఇప్పుడు ఏదో ట్యాబ్లెట్లు నియాలి మొత్తం ఫైల్ అది చూసినా కూడా ఉంది ఏదైనా మందు మాకు అవసరమైతే వేసుకోవాలే కాలటలేదు కానీ ఆ ఫైల్ పెట్టుకుని కూర్చుంటే యూఆర్ టోటల్లీ విత్ ది ఎర్ మట్టితోటి చక్కగా కలిసిపోయినట్టు లెక్క డోంట్ డూ దట్ మిస్టేక్ గివ్ అప్ దిస్ ఫైల్ ఆ డాక్టర్ని చూసుకుంటారు డాక్టర్ ఫైల్ డాక్టర్కి ఇచ్చేసి మనం దాన్ని మనం వచ్చేటమే మందు నోట్లో వేసుకుని వదిలిపెట్టేయటమే దాని సంగతి సో గివ్ అప్ దిస్ ఫైల్ గివ్ అప్ దిస్ ఐడెంటిటీ విత్ ది మ్యాటర్ మట్టితోటి తాదాత్మ్యం వద్దు ఇది మట్టిది మట్టి ముద్ద దీంతో తాతాత్యం గో టు ది స్కై స్కై ఎక్కడ ఉంది దట్ ఈజ్ అన్ ఇన్నర్ స్కై ఇన్నర్ స్కై అంతరాకాశ స్కాయ్ ఏమిటో తెలుసిన అంతరాకాశం దట్ ఈస్ ద ప్యూర్ బీయింగ్ దట్ ఈస్ ది ఇన్నర్ స్కై ఆ ఇన్నర్ స్కై ఎప్పుడు అలా ఉంటుంది దేహం దేహాన్ని అది స్పృశించదు సొరైజన్ విల్ నెవర్ ది స్కై విల్ నెవర్ టచ్ ది అర్త్ ప్రయోగంలో టచ్ చేయనట్టు కనపడుతుంది అలాగా అలా ఆకాశం వచ్చి ఎర్థం టచ్ చేయనట్టు కనపడుతుంది ఇది ఎవరు టచ్